శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే ఓం ఆప్యాయంతో మంగాని వాక్ ప్రాచక్షుస్మోంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ మారాకరోత్రాకరణమస్కరణం నేస్ తదాత్మని నిరపేయ ఉపనిషత్సు ధర్మాస్యి సంతు ఓం శాంతి శాంతి శాంతి తాం ఖాతానా బీజాన్ని ఆండజన్ జీవజన్ ఉద్భిజమితి స్వసత్ మూలకారణము మూలత సత్ ఏకమే అద్వితీయం దాని నుంచి ఆ సత్తు నుంచే తేజస్సు అప్పు అన్నది తేజోవర్ణములు ఆవిర్భవించినది అంటే సత్తే నిర్విశేష సత్ ఏ విధమైన విశేషములు లేని సతే తేజస్సు అనే నామరూపములు గల సత అయినది అప్ అనే నామరూపములు గల సత తర్వాత పృథివీ అనే నామరూపము గల సబ్ అయినది ఈ ధైర్యము మూలమేమిటంటే ఉపాధి బట్టి వస్తుంది ఇప్పుడు పిండము ఘటము అన్నారు మృతు ఒక విశిష్టమైన ఆకారాన్ని పొందినప్పుడు మృత్యునే పిండం అంటారు పిండ అన్నారు కదా అని కొత్తదేం రాలేదు అక్కడికి ఇంకా ఉంది దాని ఆకారమే సంస్థాన విశేషాన్ని బట్టి పిండమని పేరు పెట్టారు సంస్థానం మారేపటికి పేరు కూడా మారింది కాబట్టి మార్పు నామరూపాల్లో వచ్చింది కానీ వస్తువులో మార్పు రానలేదు అంటే ఒకేసారి ఈ మూడింటి కంటే తయారైంది ఈ మూడింటి నుంచి సకల జగత్తే నిర్మాణమైనది ఇది ప్రతిపాదనము ఆ మూడింటి నుంచే నీ దేహము నీ మనస్సు కూడా నిర్మాణమైనది అని నిరూపణ చేస్తా ఆ విధంగా ఆత్మస్వరూపం దగ్గరికి తీసుకొస్తాం అనే ముందు అసలు ఈ జగత్తులో ఉండే క్రాముగా ఏమిటి అవి ఎన్ని ఈ మూడింటి నుంచి అవి ఎలాగ నిర్మాణమయ్యాయి ఈ వ్యవస్థను చెప్పుకుంటూ వస్తున్నారు ఆ బిండ పల వస్తున్నారు సో ఈ ఈ ప్రాణులు ఉన్నాయో శశాంఘాం భూతానాం ఈ ప్రాణులు మనకి సర్వత్రా కనపడుతూ ఉండే ఈ ప్రాణులు ఏవైతే ఉన్నాయో వీటికి మూలంలో మూడే బీజములు గలవు ఈ ప్రాణులు మన ఏదో మనుషులు పశువులు పక్షులు ఇవి అవి ఎన్ని రకాలు ప్రాణము అంటే ప్రాణి అంటే నానము గలది అంటే మూడే బీజాలు ఉన్నాయి ఒక రకం క్లాసిఫికేషన్ ఇంకో చోట నాలుగు అనవచ్చు మరో చోట ఈ సందర్భంలో మూడు అని అంటున్నారు ఏమిటా మూడు అంటే ఆండజం జీవజం ఉద్భిజం అంటే గుడ్డు నుంచి పుట్టి ఆండజం లేకపోతే గుడ్డు నుంచి పుట్టే పక్షి నుంచి పుట్టివి లేకపోతే గుడ్డు నుంచి పుట్టే ప్రాణి నుంచి పుట్టివి చూద్దాం భాషకారులు దాన్ని పరిష్కారం చేస్తారు ఎందుకంటే అండజం అంటే సరిపడుతుంది అండం అంటే గుడ్డు అండజం అంటే గుడ్డు నుంచి పుడుతుంది ఈ అండజం ఏంటి ఈ దీర్ఘనకం నుంచి వచ్చేసి కొంచెం మీమాంస ఉంది అక్కడ తర్వాత జీవజం అంటే ఓ ప్రాణు ఆ ప్రాణ నుంచి ఇంకో ప్రాణం పుట్టడం మధ్యలో ఈ గుడ్డు మొదలైన ఇతర స్టేజెస్ ఏమీ లేకుండా ఉద్ధి నేలను చీల్చుకుని పైకి పుట్టుట ఈ మూడు ఉన్నవి అయితే ఈ మూడు ఆ దేవత ఆ మూడు ఆ ఈ మూడు వచ్చేవి అని అలాగే వ్యవస్థనం भाष्यकेंट चूदा जीवादिष्टा खलेशा पक्ष्यादी भूताना प्रत्यक्ष निर्देशा इन भूतशब्दाथम भगवती भूतम उड़े भी गनक भूतम उदो दाने भूतम భూతం అంటే దెయ్యము అదేం కాదండి భూతం అంటే భగతీకు భూతం ఉన్నదాన్ని భూతం అంట ఇప్పుడు ఆ ఈ భూతములకు అని అన్నప్పుడు ఆ భూతములు మనము ఈ తేజస్సు అప్పు అన్నమే తీసుకోవచ్చు కదా అలా తీసుకుందాము ఎందుకంటే అంతకుముందు ప్రకరణాన్ని బట్టి తేజస్సు అప్పు అన్నము అని అన్నాం ఆ ఈ అలా తీసుకోవటము అంటే అదే అలా కాదు ఎందుకంటే వాచ్యనంతో చూసుకోవాలి కదా ఆయు భూతములు అంటే ముందుకు వెళ్తూ ఉంటే అండము నుంచి పుట్టి తర్వాత జీవము నుంచి పుట్టి అలాగంట వ్యవస్థ చేస్తున్నప్పుడు అక్కడ భూతశబ్దానికి ఈ తేజోబర్ణములు ఈ భూతములు నేడు కాదు ఈ ప్రాణి ఇన్ ప్రాణము గలది అని అర్థం చెప్పాల్సి ఉంటుంది ఆ ఎందుకంటే ఎప్పుడు కూడా సర్వనామక అర్థము ఆ సందర్భాన్ని బట్టి చెప్పుకోవాలి ఆ ఇ అంటే ఇదేనా అవ్వచ్చు ని బట్టి అర్థం చెప్పాలి పైగా ప్రత్యక్ష నిర్దేశాలు తేజోబంధములు మీకెక్కడ కంటికి కనపడతాయి తేజస్సు అప్పు అన్నము కంటికి కనపడదు ఆ మూడింటి యొక్క సమ్మేళనంతో తయారైనటువంటి భౌతిక పదార్థాలు కంటికి కనపడతాయి కానీ తేజోబంధములు మీరెక్కడ కంటితో చూస్తారు త్రివిత్కరణమేనో అవుతుంది తర్వాత దీంతో దీని పాళ్ళు ఎంత దాని పాళ్ళెంతా అని అవన్నీ కలిపేసి ఆ పాళ్ళు ఏదో ఒక రూపం వచ్చేట భౌతిక పదార్థం వచ్చిన తర్వాత మీరు చూస్తారు కానీ శుద్ధమైన తేజస్సు మీకు కంటికి కనపడదు అది ఇంద్రియ గోచరం కాదు ఇప్పుడు పృథివీ ఉందనుకోండి ఇప్పుడు పంచీకరణ ప్రక్రియలో కూడా మీకు తైత్రీయంలో వచ్చింది గుర్తుంటే పృథివీ అంటే ఏంటి యాభై అది పృథివీ మిగిలిన యాభై శాతం పన్నెండున్నర మిగిలిన నాలుగు భూతాలు ఉన్నాయి అది పృథివీ పంచీకరణం అంట కాబట్టి మీరు పృథివీ మీరు అంటున్నారంటే అక్కడ ఐదు భూతముల సమావేశం చేయటం దానికి పృథివీ అని పేరు మరి ఐదు భూతముల సమావేశమైతే పృథ్వీ అని పేరు పెట్టాడంటే ప్రాధాన్యమైన నిర్దేశ ఐదింట్లో ప్రముఖమైనది పృథివీ కాంగ్రెస్ ప్రభుత్వంలాగా అది కాంగ్రెస్ ప్రభుత్వం అయిన పార్టీల ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎందుకంటే ప్రధానం దానిది గనక ఆ విధంగా పృథ్వీ వైశేష్యా తద్వాత అనవ బ్రహ్మసూత్రం వైశేష్యం విశేషంగా పృథివీంది కనుక దానికి పృథ్వీ పేరు వచ్చింది అయితే మరి అసలు పృథివీ సూక్ష్మ పృథివీ ఎక్కడ ఉంది సూక్ష్మ పృథివీ కంటికి కనపడదు ఆ సూక్ష్మ పృథివీ యొక్క వికారమే ధ్యానేంద్రియం ముక్కు ఆ ధ్యానేంద్రియం కూడా కంటికి కనపడదు ధ్యానం అనుభవానికి వస్తుంది కానీ కంటితో చూసింది కాదు మీరు కంటితో చూసి ఆ ఎనాటమీ చూస్తారు ఫిజికల్ పార్ట్ చూస్తారు కానీ దాంట్లో ఉండే ధ్యాన ఇంద్రియం కంటికి కనపడదు సో అదేవిధంగా ఇక్కడ కూడా తేజోబన్నములు వాటి యొక్క సమ్మేళనం వల్ల ఆ ముత్తేట రచన అని చెప్పాను ఆ మూడు పేట చిండప్పుడు మీకు మీకు ప్రకృతి కనపడుతుంది భూ ఈ భౌతిక పదార్థాలు కనపడతాయి కాబట్టి సూక్ష్మంలో ఉన్నప్పుడు అవి కంటి కనపడేవి కావు కాబట్టి ఇక్కడ తేశాంఘ వేషాం అని ఆ అనే కాకుండా తేశాం అని ప్రత్యక్ష నిర్దేశం చేస్తున్నారు కనుక ఇవి అంటున్నారు కాబట్టి బహుశా అవి ఆ మూడు కాకపోవచ్చు తేజోబన్నములు కాకపోవచ్చు ఆ విషయమే మనకి ఇక్కడ సందర్భాన్ని బట్టి కూడా తెలుస్తోంది అని అంటారు హర్షట సో కేశాం అంటే భూతానాం అంటే అని అర్థం చెప్తాం ఆ కాంటెక్స్ ని బట్టి సో ప్రాణులు అర్థం చెప్తే ఏం ప్రాణులు ఏషాం ఈ ప్రాణులు ఈ ప్రాణులంటే ఏంటి పక్ష్యాధీనం పశువులు పక్షులు మొదలైనటువంటి ప్రాణులు మనుష్యులు మొదలైన ప్రాణులు సో ఇక్కడ పుట్టడం అనే నాటస్కోండి ప్రాణులను పరిగణనలోకి తీసుకుంటున్నారు కనుక సో ఇది జీవావిష్టానం ఒక ప్రాణి ప్రాణి ఎప్పుడవుతుంది ప్రాణము యొక్క ఆవేశం ఉన్నప్పుడు ప్రాణి అవుతుంది ఆవేశం అంటే పూర్తిగా వ్యాపించి ఉండటం పెరిగేడై ఉండడం ద్వారా ఉంటారు సో ఆ సమంతా అంతగా ప్రవేశించి ఉంటే దాన్ని ఆవేశం ఉంటారు సో జీవ ప్రాణధారణం జీవశుద్ధానికి ప్రాణమును ధరించుత అని అర్థం కాబట్టి ఆ ప్రాణధారణము అంటే ప్రాణము వీటన్నింటినీ కల్పించుట అనే పరిస్థితి ఈ ప్రాణులందు కనపడుతుంది ఆర్గానిజంలో కనపడుతుంది అనిచేతను తాం జీవావిష్టానం జీవ జీవతత్వము చేత ఆవిష్టములైన ఆవేశించబడిన ఈ పశు ప్రాణులేనైతే ఉన్నాయో వాటికి అని అర్థం ప్రత్యక్షంగా ఇదిగో అని చూపిస్తున్నాయి కనుక మనం ఈ అర్థాన్ని ఈ విధంగా చెప్పుకున్నాము అది ఒక్క భూటివే ఎంటైర్ రీజన్ అది కాదు మొత్తం వాక్యంలో ఇంత రాబోయే దాన్ని బట్టి కూడా అలాగే నిర్దేశం చేశారు కాబట్టి తేషాం కల్ేషాం అన్నదానికి ఆ ఇ అని అన్నప్పుడు గ్రహించిన కాబట్టి నూడింటికి సరిపడతాం ఆ కౌంటిని బట్టి ఆ సంఖ్యను బట్టి కూడా తేజస్సు అప్పు అన్నము ఆ తేజస్సు మొదలైనవి ఉండడమే కదా అవి మాత్రం కాదు ఎందుకంటే తేషాం అని మొదలు పెట్టినా అని ప్రత్యక్ష నిర్దేశం చేశారు కనుక తేజోబందములకు ప్రత్యక్ష నిర్దేశం కుదరకదు ప్రత్యక్షంగా చూపించటం తేజోబర్ణాలు కుదరదు కాబట్టి తేజోగన్నములు కావు ఎందుకంటే తేజోగన్నములు ప్రత్యక్షంగా కనపడాలి అంటే త్రివృత్కరణ అవ్వాలి పంచీకరణ అక్కడ అయింది చూడండి అక్కడ ఐదు ఉన్నాయి కనుక పంచీకరణం క్విన్లికేషన్ ఇక్కడ మీరున్నాయి కనుక త్రివృత్కరణ ట్రిప్లికేషన్ అవ్వాలి ఇక్కడ ఆ ట్రిప్లికేషన్ అయిన తర్వాతనే మీకు కంటికి కనపడదు సో అన్నమాట ఏంటన్నారు త్రివృత్కరణ వక్ష్యమానవాట్ అస త్రివృత్కరణే ప్రత్యక్ష నిర్దేశానుపత్తి సో ఈ మూడు తేజోబన్నములకు త్రివృత్కరణం చెప్పబోతున్నాం తేజస్సు అప్పు అన్నము కలిసి అలాగే మూడు కలిస్తే దాంట్లో తేజస్సు యొక్క ప్రాధాన్యాన్ని బట్టి తేజస్సు అప్పులకి ప్రాధాన్యం అంటే అప్పులు వస్తాయి ఆ విధంగా త్రివృత్కరణం పంచీకరణంలాగే చెప్పబోతున్నారు అప్పుడు త్రివృత్కరణం అయిన తర్వాత ప్రత్యక్ష నిర్దేశం కుదురుతుంది ప్రత్యక్ష నిర్దేశ అనుపకత్తి అసటు త్రివృత్కరణే త్రివృత్కరణం ఇంకా అవలేదు త్రివృత్కరణం కాకుండా ప్రత్యక్ష నిర్దేశం కుదరదు ఇక్కడ ప్రత్యక్ష నిర్దేశం చేస్తున్నారు ఇంకా త్రివృత్కరణం అవలేదు కదా విపరీకంగా చెప్పడం తర్వాత కాబట్టి ఈ ాం అనేటువంటి పదప్రయోగము అది తేజోపన్నములకు సంబంధించినది అవ్వకూడదు కాబట్టి తేశాం యశాం అంటే భూతానం భూతశబ్దానికి మరో అర్థం ప్రాణి అని ఉంది గనక ఆ మనం చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఇంకా అర్థం చేస్తున్నారు కల్వేషాం అన్నదానికి ఆ ఈ ప్రాణులు అని చెప్తున్నాం తేజస్ ప్రభుత్వములు ఆ తేజస్సు అప్పవర్ణము అని దానికి గల హేతువు మరొకటి చెప్తున్నాం దేవతాశబ్ద ప్రయోగా తేజస్ ప్రభృతిషు ఇస్ తర్వాత తేజోబన్నములను చెప్పేప్పుడు దేవతాశబ్ద ప్రయోగం చేస్తోంది శృతి తేజో తేజస్వనే దేవత అప్పు దేవత అన్నదేవత దేవతాశబ్ద ప్రయోగం చేసి చెప్తోంది ఎలాగంటే తాం ఇస్రే దేవతా ఈ నేడి దేవతలు అని దేవతాశబ్ద ప్రయోగం అన్నది జరగబోతోంది జరుగుతుంది కూడా అలా చెప్తున్నారు ఇక్కడ తేషాం కల్వేషాం భూతానాం అన్నారు కానీ దేవతా శబ్ద ప్రయోగం కాబట్టి ఇది తేజోవర్ణములకు సంబంధించిన నిర్దేశము కాదు దేవతాశబ్ద ప్రయోగం అన్నది కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే లోకల్లో దేవతాశబ్దానికి పాపులర్గా ఉన్న మీనింగ్ వేరు శృతిలో ఇక్కడ దేవతాశబ్ద ప్రయోగం చేసుకున్న సందర్భం వేరు అసలు వేదమంత్రాల్లో దేవతా శబ్దము మనం ఇప్పుడు లోకంలో అనుకున్న లెక్కన ఉండదు అలాగ ఉండదు వేదమంత్రాల్లో దేవతాశబ్ద ప్రయోగం ఇవి ఎలా ఉంటాయంటే ఇవన్నీ కాంట్రవర్షియల్ ఇష్యూస్ లాగా అనిపిస్తాయి ఎందుకంటే మీకు నన్నే చెప్పాను మొన్న చెప్పి ఇంటికి వెళ్తుంటే అనిపితుంటే అనిపించింది ఈ టెంపుల్ గురించి మనం ఇంతలా విస్తారంగా చెప్పాం ఇది మనం చేస్తున్న పని సరైన పని కాదా నాకే దౌపత్యం ఎందుకంటే ఈ శక్తి వాటికి లోకంలో ఉండేదానికి పొంతన ఉండదు శాస్త్రంలో ఉండదానికి లోకానికి పొంతన ఉండదు ఒకప్పుడు లోకంలో ఉన్నదాన్ని ఖండించి సత్యాన్ని చెప్పాల్సిన ఆవశ్యకత కనపడుతుంది ఇంకొప్పుడు ఎందుకండన మండనాలు మనకు ఎందుకు కూడా అనిపిస్తుంది ఇది ఒక కాంప్లెక్స్ ఎలా ఉంటుంది లోకంలో జనులు ఒక గటాన పెట్టుకో లోక హామీ అలాగే వెళ్తూ ఉంటారు అదొక అదొక సంస్కారం నిర్మాణం అయిపోయింది ఈ సంస్కారాన్ని లెవెల్లో మధ్యలో వచ్చిన ఆచార్యులు కొంతమంది మొదలు పెట్టారు ఆ ఆచార్యుల్ని ఐడెంటిఫై చేశారు కూడా ఇప్పుడు రామతీర్థం వెళ్ళిన మహాత్ములు రామతీర్థం ఎలా చాలా నిర్మహమాటంగా మాట్లాడేవారు ముప్పై మూడు ఏళ్ళు పెరిగారు ముప్పై మూడు ఏళ్ళ ఆయన సన్యాసి పది పద్దెనిమిది ఒకటే ఇరవై ఒకటే సన్యాసం చేస్తుంది కాబట్టి యాజ్ ఏ మహాత్మా ఈ నౌన్ ఫర్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బట్ ది అమౌంట్ ఆఫ్ డిస్డెన్స్ హాస్ ప్రేమ్ అండ్ ది పబ్లిక్ అమేజింగ్ సింగ మళ్ళీ అక్కడే శంకరాచార్య అన్నట్టుగా వారు దోషలు ఉంటారు వారు పాయింటౌట్ చేస్తారు ఇటువంటి సందర్భాల్లో సో దేవత అంటే అర్థం ఏంటంటే ఒక కాస్మిక్ పవర్ కి దేవత అని పేరు ఆ దేవతా శబ్దానికి ఒక శక్తికి దేవత ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడిని మనం ఎలాగా అర్థం చేసుకోవాలంటే సర్వ జగత్తుని వ్యాపించి ఒక పవర్ ఉన్నది కాస్మిక్ పవర్ సర్వ జగత్ వ్యాపకమైన శక్తి అనంత శక్తి ఉన్నది ఆ శక్తి యొక్క ఒక అంశం సూర్యుడు అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే సూర్యుడు అంటే భయంకరమైన మండే గోళము అతి నక్షత్రమే అటువంటిదే సూర్యుడు చాలా చిన్న నక్షత్రం సీర్థి కంటే కొన్ని కోట్ల రెట్ల పెద్ద నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాల సైజు గురించి ఆలోచిస్తే రచిపోతుంది సో అలాగంటే మొత్తం సృష్టిలో బిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి ప్లానెట్స్ ఇవన్నీ చాలా చిన్నవి స్టార్స్ చాలా పెద్దవి వాటి సంఖ్య కూడా పెద్దది సో సృష్టి అంతా కూడా ఆ మహాశక్తితో నిండి ఉన్నది ఎంత సృష్టి ఆ సృష్టి మీరు ఊహ సో ఆ శక్తి యొక్క ఆ విస్తారము అది మైండ్ బాగీ ఉంది బుద్ధి అందటం అంత అంతేతనే అనంత శక్తి అన్నారు ఆ అనంత శక్తి అనేక అంశాల అంశాలుగా కనపడతాయి ఆ అనంత శక్తి యొక్క అంశత దేవత అనిపించేవతలు ఉన్నారంటే దీని మీద గృహదారుమిత్రలో ఒక ప్రస్తావం ఉన్నది చాలా అందమైన ప్రస్తావన ఈ ప్రస్తావన నేను జాగ్రత్తగా కేర్ఫుల్ గా సంగ్రహించి గణేష ఉపనిషత్తు గణపతి ఉపనిషత్తు పుస్తకంలో పెట్టారు దాన్ని తీసుకొచ్చి అక్కడ దేవతా శబ్ద నిరూపణం జాగ్రత్తలు చేయటం జరిగింది ఎందుకంటే గణపతి దేవత అని వస్తుంది దేవత మీరు దేవత ఏట సో ఇటు పాయింట్ ఏంటంటే దేవతలు ఎంతమంది అడిగారు అండ్ అనంత శక్తి యొక్క విభూతులు ఎన్ని ఉన్నాయంటే ఏం అనంత కోటి దేవతలు ఉన్నారు అలాగే అనంత కోటి అంటే కొంచెం మీరు ఏదైనా అర్థమైన అయితే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నాయండి అమ్మగారు కూడా మళ్ళీ ఈ కోటి అంటే కష్టం అండి మీరు ఏదైనా కొంచెం పేరు పెట్టుకుంటూ వీలుగా చెప్పమన్నారు సరే అయితే కోటికి ఒకటి కింద లెక్క వేసుకునే అని లిస్ట్ ఈ ముప్పై మూడు సంఖ్య కూడా బరువుగా అనిపిస్తుంది మీకు పెన్షన్ తగ్గిస్తారా ఆరు దేవతలు చెప్పారు ఆరు ఎప్పుడైతే అనంతకోటి నుంచి ఆరు దగ్గరకు వచ్చిన వారికి కొంచెం ఛాన్స్ ఇంకా ముందుకు ఇంకా తగ్గించే అవకాశం ఉంది కదా ఈజీ ఫైనల్స్ కదా అంటే ఓన్లీ మూడు అమ్మకం చేశారు ఓకే సెటిల్ డౌన్ అంటే త్రీ అంటే నో యూటన్ రెడ్ అని చెప్పారు వన్ అండ్ హాఫ్ దేవత భావి దేవత భార్య విద్యుదా ఏంటి చిత్రంగా ఉంది అంటే అల్టిమేట్ గా ఏకో దేవత ఏకాదేవత అలా చెప్తారు కాబట్టి బేలక అంటే ఓ పురుషుడో ఓ స్త్రీయో కండ కుండ కవచాలు పెట్టుకుని అక్కడెక్కడో కూర్చుని ఉన్నారని కానీ బేలక అంటే కాస్ట్ పొడర నాకు ఉపాసన కోసం ఒక రూపాన్ని భావన చేసినా కూడా పర్వాలేదు అక్కడితో అంతేగాని ఓ దేవాలయాన్ని పెట్టి దాని మొత్తం కాంపౌండ్ వాళ్ళ నిండా సిమెంట్ బొమ్మలు పెట్టడా కలిపి పెడితే ఆ కలిపికి ఇటువైపు బొమ్మలు అటువైపు బొమ్మలు తర్వాత ఇంకా లోపలికి వెళ్తే అన్ని బొమ్మలు సిమెంట్ బొమ్మలు వీపు రేఖ ఉండదు చాలా అవసరమంటారు ఏమీ ఇన్స్పైరింగ్ గా ఉండవు దానిమీద ఏమేమో కథలు ఈ విధంగా ప్రతిదానికి ఒక బొమ్మ పెడితే గానీ మనకు ముందుగా అడుగు వెయ్యలేము అనే స్థితిని నేను తీసుకొచ్చాను అనిచేత మీరు ఎక్కడ చూసినా ఈ ఈ ధోరణి అంతలాగా విచ్చనివిడిగా తొలిపోయింది ఎంతకంటే ఎక్కడ చూసినా అంబేద్కర్ బొమ్మ రాజీవ్ గాంధీ బొమ్మ లేదే బొమ్మ అంబేద్కర్ బొమ్మతే అంబేద్కర్ రూపం ఉండదు నేను గుండిలో ఇంటికి కల్పిస్తే ఆ నప్పటి క్షేత్ర దగ్గర వెళ్ళి ఎయిట్ బొమ్మలు అడిగాను నేను అడిగితే అంబేద్కర్ అని అలా చిన్న రాయాల్సి ఉంటుంది అవి ఎక్కడ రాస్తే కదా అడిగితే తెలియదు ఇక రాజీవ్ గాంధీ బొమ్మలు రాజీవ్ గాంధీ పాప ఆయన ఎంత ఎనర్జెటిక్ గా ఉండేవాడు ఆయన జం దగ్గరనే ఆయన ఆయన పోయారు కదా చూడడానికి మంచిగా అట్రాక్టివ్ గా బ్రో అట్రాక్టివ్ గా ఉండేవారు ఆయన ఈ బొమ్మను చూస్తే ఇది రాజీవ్ గాంధీగా బయట తీసుకునే ఉంటాయి దిక్కుమాలిన బొమ్మలు మా అల్వాళ్ళు ఎంత ఉంటే అసలు రాజీవ్ గాంధీ దాన్ని చూస్తే నిజంగా రాజీవ్ గాంధీ ఆ బొమ్మ చూడబుద్దు ఆయన కొంచెం స్ప్రెడ్ కొంచెం పేర్కొండ ఇంకా ఎన్టీ రామారావు బొమ్మలు అధ్మానంగా చూశాం ఈ బొమ్మల పిచ్చి నేను ఒక వేద పాఠశాలకి వెళ్ళా వెళ్తే అక్కడ నాలుగు విగ్రహాలు పెట్టాను ఎందుకండి విగ్రహాలంటే నాలుగు వేదాల విగ్రహాలు ఎందుకంటే వేదానికి విగ్రహం ఎందుకండి ఏ విధరానికి దూరంగా ఉంది అని పెట్టి అసలు ఎంత తరం విగ్రహం ఆ విగ్రహం ఏంటంటే తనుల మనిషి పంచగట్టే తన ముఖం మాత్రం మేక ముఖం ఇది ఎదురు కదా నాకు ఈజిప్తాలజీ ఈజిప్తాలజీ గుర్తుకొచ్చిందా దానికి మళ్ళీ ఏమో చెప్తాడ ఏమో చెప్తారో ప్రతిదానికో ముక్క ఉన్నట్టు వాడు ముక్క ముక్క వాక్యం ఉంటుంది అది అజ అజ అన్నది అగ్నే ఆగ్నేయ పశువు అది అగ్నిదేవతకి సంబంధించిన పశువు అజ మేక అంటే అగ్నిదేవతయే మేకరూపంగా ఉన్నాడు అని ఎక్కడో మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ మేకముఖం కానీ మేకానోబమ్మ కూడా కాదు మనిషి మేక అది ఎదురువేదం ఇంకా సామవేదానికి ఎదురకుంటుంది ఈ విధంగా నాలుగు వేదాలను ఈ నేను ఎప్పుడు వేదం మా గురువు కానీ వెళ్ళి ఇలాగంటి భావన వాళ్ళ కలలో అంటుండగా కూడా నేను వెళ్ళాను పెద్ద భావన చేయలేదు ఎవరికో అందుగా వచ్చిందంటే కాబట్టి వేదాలకు మనం విగ్రహాలు పెట్టేద్దాం మన విగ్రహాలు పెట్టాలంటే ఏదో బొమ్మ ఏదో చెప్పాలి కదా సరే మేక బొమ్మ ఒకటి ఎద్ది బొమ్మ ఒకటి కుక్క బొమ్మ ఒకటి అలాగా కుక్క బొమ్మ సామవేదంలో సామలలో శ్వామ ఒకటి ఉంది కుక్క అప్పుడప్పుడు అరుపు స్టే చూడండి ఆ అరుపుకి తగ్గట్టుగా ఉంటుంది ఆ సామ అలాంటి సామ చాంద్రోజోపన శక్తిలోనే ఉంది శ్వామ కాబట్టి ఇలా విదే కట్టం ఎందుకు జమ్మలు సో దేవత అంటే కాస్మిక్ పవర్ అని అర్థం తేజస్సు అప్పు అన్నమేని ఇంకా ఒక బ్రిలియంట్ ఐడియా కట్టు సపోజ్ నేనే ఒక బ్రిలియంట్ ఐడియా తీసుకొచ్చి ఉపనిషద్ దేవత ఉపనిషద్మందిరము అనే ఒక మందిరం ఒకటికట్టి ఏమైనా అక్కడ ఖాళీ స్థలం ఉంది కదా ఎవరితో పరిమితం కావాలా ఇంకా వాళ్ళ దేవాలయం కట్టడానికి ఎవరైనా మామూలు ఇల్లు కట్టడానికి వేసలేదు కదా ఆ ఖాళీ స్థలంలో ఇలా వాడుకొట్టి ఉపనిషదం పొందడము అని మూడు దేవతలు బొమ్మలు పెట్టడం ఒకటి తేజ్ తేజ దేవత అబ్దేవత అన్నదేవత అని పెట్టడం వచ్చి మొత్తం ఇండియాలో ఎక్కడా లేని దేవాలయం మేము కట్టాము తేజే దేవత అబ్ దేవత అన్నదేవత అని కొంత కొంత మీరు చేసినట్లయితే డొనేషన్స్ వస్తాయి ఇప్పుడు నాలుగైదు వందలు చూసుకుని మరొక నాలుగు వందల మంది వస్తారు మేము ఎంత నష్టపోతున్నామో మీకు ఎంత నష్టమో ఉంటుంది చెప్పడం కూడా కష్టం ఎవరికి రాని బ్రియో తగ్గి అనమాట హీజో దేవత అబ్ దేవత అన్న దేవత ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే దేవత అబ్జెక్ట్ అని ఇదో ఇక్కడ చూసుకో ఎక్కడ పడితే అక్కడ దేవతాసక్తి ప్రయోగం ఉన్నది దేవత అంటే ఏమన్నది ఇదే రూపం ఇస్తాం ఏదో రూపం డిజైన్ చేస్తాం ఏంటి మహాత్మును మేము రూపం చెప్తే అదే రూపం దానికి కొంచెం ఒకటి ఆ రకమైన ఆటో కరసీ సో ఈ రకమైన ప్రవృత్తి అనవసరం కనుక దేవత అంటే అదే అక్కడ కూర్చొని ఉంటారని కాదు కాస్మిక్ పవర్ తేజస్ అప్ అండ్ వాటర్ ఉంది వాటర్ కాస్మిక్ పవర్ కాదండి వర్షం పడితే మీకు కాస్మిక్ పవర్ అనిపించట్లేదు నది ఎలా ఉంది సముద్రం లేదండి ఎప్పుడైనా సముద్రం చూస్తే నేను తెలుస్తుంది వాటర్ పవర్కి ఎంత జలం ఉంది సముద్రంలో బోటు మీద వెళ్తూ ఉంటే అశ్చర్యం నష్టం One amount of water, one amount of water is lost if there is no water or another one, one will die one will give up, son means a place to live, and she willÉ 結果 Celebration just with a very small cold present, anlamit the mould is, some of theisson the extant is so vast, you cannot cover that extant ఈ బోటు ఇట్ లిక్స్ ఎ ప్యూరి నిథింగ్ థింగ్ ఇన్ దట్ వెస్ట్ లాస్ట్ ఆఫ్ ది ఓషన్ ఎంత పవర్ అండి ఓషన్ యొక్క పవర్ వాటర్స్ యొక్క పవర్ అలాగే పృథివీ ఎంత శక్తిశాలి పృథివీ దేవత సో కాస్మిక్ పవర్ అర్థం అండి అంతేకాని దానికి వేరే బొమ్మ తయారు చేసి పెట్టే అర్థం లేదు పృథివంటే కట్టేసి పృథివీ దేవతని తేజస్సు అంటే కంచిపట్టు చీర కట్టకూడదు ఏదైనా దోర అది గద్దే బాగుంటుంది తేజస్సు దేవతని స్త్రీ దేవత చేయకూడదు కొంచెం అప్రాప్తిగా ఉండాలి కదా ఇలా మనోవృక్తి అనవసరం జస్ట్ ఈ జం వేరు దేవతాశక్తి ప్రయోగం ఉపనిషత్తులలో వేదాలలో ఒక వ్యక్తి రూపంగా ఒక విగ్రహం రూపంగా చేయలేదు ఓ మంత్రం సోమో దేవత సూర్యో దేవత భార్యుర్దేవత అగ్నిర్దేవత ఆటో దేవత ఇలా ఉంటుంది మంత్రం నీకు అది అర్థమేంటి వీళ్ళందరి తోటి తిరుగుతున్నారనా కాదు ఇవన్నీ కూడా సృష్టి యొక్క శక్తిలో అర్థం దేవతాకే సృష్టి శక్తి ఎనివే సో ఈ దేవతాశబ్ద ప్రయోగం చేతనం ఈ తేజోగందాలని మనము నిర్దేశించబోతున్నాము కాబట్టి ఇక్కడ తేశామేశాం భూతానామ్మ నుంచి తప్పిస్తే దేవతాశబ్ద ప్రయోగం చేయలేదు ఇక్కడ కాబట్టి ఇక్కడ తేశామేషామున్న దానికి భూతానాం ఉన్న దానికి తేజోబన్నము అని అర్థము కాదు ఈ నేను శంకరాచార్యుని విగ్రహానికే నిజి విగ్రహం అని కొనే రకాలు గ్రహం చేసి పెట్టుకున్న తర్వాత ఎందుకని ఒక సైనికంగా చేసేసి ఆ శంకరాచార్యుల విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించేసి రోజు అభిషేకాలు పూజలు చేసేటో ఉన్నది బట్ రిమీవ్స్ ద స్పిరిట్ అఫ్ ఆ ఇన్స్పిరేషన్ ఉండదు ఇంకా మీరు విగ్రహం ఎప్పుడైతే పెట్టేశారో ఇన్స్పిరేషన్ ఏమి ఇప్పుడు మీరు ఆలోచించండి గాంధీ గారిని మనం ఏం చేసామో తెలిసినా మనం ఒక విగ్రహంగా మార్చేశాం ఇప్పుడు గాంధీ గారిని గాంధీయ మోదీలో ఉంటారు గాంధీ గారి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం బతిక చాలా మంది ఉన్నారు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా వాళ్ళు ఈ విగ్రహాలకు వెళ్ళి దండాలు పెట్టడం మాలలు వేయడం ఏం చేయడం మామూలుగా లేదో గాంధీ గారు చెప్పినట్టుగా అహింస సిద్ధాంతం ఏ సత్యము దానితో జీవిస్తూ ఈ విగ్రహాలకి హడా చేసి టీవీలను పట్టుకెళ్లి మాలలు వేసి వెళ్ళి వీళ్ళందరూ దొంగలు దొంగలు అంటే అభిప్రాయం కూడా వాళ్ళు ఆల్కహాల్ సేవిస్తారు ఆ ఆ రోజు మొన్నాటి దాకా కూడా ఆగను అక్టోబర్ రెండు నాడు కూడా వీళ్ళు ఆల్కహాల్ సేవిస్తారు నిజానికి ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే అర్థం ఏంటో తెలిసినండి ఆల్కహాల్ ని ప్రొక్యూర్ చేసి ప్యాక్ చేసి భద్రం చేసి కన్స్యూమర్స్ కి కన్వీనియంట్ గా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి శాఖ అని అర్థం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే దట్ ఈస్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవునండి దీనికి ఏమైనా సందేహం ఉందా మీకేమైనా డౌట్ ఉందా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నడిపి ఎవరు ప్రభుత్వం ఏ ప్రభుత్వం గాంధీ గారి చేతనం సామ్రాజ్యం స్థాపించబడింది గాంధీ గారు ఉంటారు గాంధీ గారు ఉంటారు గాంధీ గారి గురించి మాత్రం వచ్చేసి నేను పడిపోతా గాంధీ గారు ఉంటారు వాళ్ళకి ఎవరి మీద కోపం మీరు గాంధీ చేతి రేటు ఉంటారు నేమ్ గాంధీ అంటుక్ టు బీట్ అదర్స్ హూమ్ దే డోంట్ లైక్ and they to prop up their own people just by having name gandhi they are not gandhi who is phony about this not a gandhi family lady she, she doesn't belong to gandhi clan gandhi clan people they are longer, longer running around naam nishaan nahi hai jee jee jitna gandhi clan people just they put the name of gandhi the same anyway avshalal dete haan తర్వాత మేమే అన్నట్టుగా జగానేతారు ఎక్కడైనా సమన్వయం ఉందో అసలు పోలీసు తప్పు లేదు ఏదో గాంధీ ఫ్యామిలీ అడాప్టెడ్ ఈ రాజకీయ నాయకులు గాంధీ గారి విగ్రహం పెడతారు ఇంకో విగ్రహం పెట్టమంటే పెడతారు మరో విగ్రహం పెట్టమంటే పెడతారు ఎప్పుడైతే ఇన్ని విగ్రహాలు పెట్టేశారో అప్పుడే గాంధీ గారు శాంతి సహనము అహింస అని చెప్పి కదా పార్లమెంట్ ముందు పెద్ద విగ్రహం పెట్టారు గాంధీ గారిని ఆ లోపల వీళ్ళు చేసేటువంటి నాటకాలు ఇన్ని అన్నీ పార్లమెంట్లో ఒకళ్ళనొహళ్ళు కాపాడుకుంటారు ఎక్కడ సహనము శాంతి ఏమీ మర్యాద ఏమీ లేదు పార్లమెంట్లో నడిచేప్పుడు గాంధీ గారి విగ్రహాన్ని దాటుకునే వెళ్తారు అక్టోబర్ రెండు మాత్రం ఆ విగ్రహానికి మాల వేసుకుంటారు ఆ మాల వేసిన ఎండుకో ఎలాగే ఉంటుంది దాని అందరూ మళ్ళీ అక్టోబర్ మూడుని మనం మోహం చేసుకుంటాం ఎందుకు చెప్తున్నానంటే విగ్రహం చేసి మీరు పెట్టేస్తే ఆ స్పిరిట్ పేరు అక్కడ ఇంత మెసేజ్ ఉండదు స్పిరిట్ ఉండదు ఏమి సేమ్ thing హ్యాపన్ విత్ శంకరాచార్య సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ టు గాంధీ సేమ్ థింగ్ ఈజ్ నౌ హ్యాపెనింగ్ కామగడ్డు పెద్దస్వామి ఉన్నారు ఆయన విగ్రహం పెట్టడం దాని ప్రతిష్ట దేవత దానికి దానికి అభిషేకం అన్నా పీజ ఉండ అష్టోత్తరం అన్నా అష్టోత్తరాలు ఉండవు ఎక్కడి నుంచి వస్తే అష్టోత్తరం ఎక్కడి నుంచి వస్తుంది గాంధీ గారికినో కామకోటి పెద్దవారికి అష్టోత్తరం ఎక్కడి నుంచి వస్తుంది బాంబే మహాభారత సంస్కృతం చిన్నవాళ్ళు ఏమన్నా పండితులు ఏమన్నా అష్టోత్తరం రాసిపెట్టండి అని ఆయనకు కొంత సత్కారం చేస్తే ఆయన రాసిపెట్టారు నన్ను రాకుండా అష్టత్రం చేయడం రోజుగా పది నామాలు పెద్దగా బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి పది నామాలు రాస్తే పది రోజుల్లో అష్టత్రం బుద్ధి కాబట్టి అలాగా ఆ స్పిరిట్ దగ్గర అంటే మెసేజ్ ఉండదు ఇంకా మనం తీసుకునే సందేశమే ఉండదు పీజులకి సర్ప అయిపోతుంది అది రిచువలైజ్ అయిపోతుంది అందు గురించి అంతకంటే లేదు బట్ అవర్ తేజ బంధములు దేవతలు అంటే నేడు విదేహాలనేమి కాదు ఆ కాస్మిక్ పవర్స్ అవి మూడు తస్మాత్ పేషాం ఖల్వేషాం భూతానా పక్షి పశుస్థావరాదీనా స్త్రీణే నాతి బీజాన్ని కారణాన్ని సో కాబట్టి ఇన్ని ఆర్గ్యుమెంట్లను బట్టి ఇక్కడ పేషాం భూతానాం అంటే ఆ మూడు దేవతల మాట కాదు ఆ మూడు కాస్మిక్ పవర్స్ గురించి అంటలేదు ఇది కేవలము పశు పక్షి స్థావరాధీన పశువులు పక్షులు చెట్లు స్థావరం అంటే చెట్లు కదాలని ప్రాణులు చెట్టు చామలు ఆది శబ్దం చేత మనుష్యాదులు ఇంకా దేవతలు గంధర్వులు అలాంటిదేమైనా కలుపుకుంటే కలుపుకోండి వాటెవర్ ఈ ప్రాణులన్నిటికీ ఈ ప్రాణులన్నిటికీ మూడే కారణములు ఉన్నాయి మూడే బీజములు ప్రీణేవ నా అందుకంటే ఎక్కువ అక్కర్లేదు మూడు చాలు దీన్యేవాంటే ఏవా ఉంది కదండి అక్కడ దీనియేవా అండే మంత్రంలో మూడే ఏ మూడే అంటే నా చిత్తాని అని అర్థం ఏవాటు అందుకంటే ఎక్కువ కాదు మూడు చిప్తాలు ఏంటి బీజములు బీజములు అంటే కారణములు అర్థం మూడే కారణములు ఉంటాయి బీజశుద్ధానికి కారణం అని అర్థం చే ప్రాణులకు మూడే కారణములు ఇంటికి ఆ ప్రాణులు ఆ కారణాలు చెప్తున్నారు కాని కాని ఇచ్చి ఆ ముడి ఏమిటి అనేది చెప్పబడుతోంది ఆండజం ఆ మొదటి పెడు దానికి వ్యాఖ్య అండా అండజం అండజమేవ ఆండజం పక్ష్యాది అది విగ్రహ వ్యాఖ్య అండా జాతం అండజం అండనుంచి పుట్టింది అండజం ఇప్పుడు అండజమేవ ఆండజం స్వార్థే అన్న అన్నమే ప్రత్యేకంగా అన్నలో నే పోతుంది ఆగులుతుంది అండజ ప్లస్ అటోజమే పరూపం అండజ ఆది వృద్ధి మొట్టమొదటి ఖర్చుకి ఆండజ ఇప్పుడు అండగా అండగా చేసిన అర్థం ఏమైనా మారిందా మారితో మారుతుంది ఇక్కడ ఇక్కడ అని మారదు అదే అర్థం లైక్ అహం వైశ్వానరం భూత్వా వైశ్వానర అది విశ్వానర విశ్వానరా మీద స్వార్థ అన్ అదే అర్థంలో అన్న ప్రచయం చేస్తారు మరి అది వృద్ధి వస్తుంది ఈకి వృద్ధి ఏంటి ఐ ఈ ఐ వైశ్వానరవుతుంది అర్థం ఏం మార స్వార్థ అన్న స్వార్థే క్రచయం వస్తుంది బాల ఏ బాలక పుత్ర బాల బాలక రెండో అర్థం అవుతారు పుత్రక పుత్రీ పుత్రిక అర్థం అంకా తేడా అర్థం మరియు చోట మారుతుంది ఇక్కడ తేడా కాబట్టి ఆండజం అంటే అండాజాతం అండజం అండజమేవ ఆండజం స్వార్థే అన్ పక్షి మొదలైనవి బుడ్డు నుంచి పుట్టే ప్రాణులు తర్వాత పక్షిసర్పాదిభ్య పక్షిసర్పాదయ దృశ్యక్షిణం సర్పర్పాతీయా ఓకే ఏంటి అండజం అంటే ఏంటి అంటే కొంచెం వివరిస్తున్నారు అందరికీ తెలుసున్నదే చూడండి పక్షి సర్పము గురి ఒకటి కాపీ ఇంకొకటి కానీ రెండింటికి మూలం అండ అండం నుంచే వస్తాయి ఈ పక్షి నుంచి పక్షి పుడుతుంది సర్పం నుంచి సర్పం పుడుతుంది సో పక్షి సర్పాదిభ్య పక్షి సర్పాదయో జాయమానా దృష్టి పక్షి సర్పము మొదలైన వాటి నుండి పక్షిని సర్పాలు కుడుతూ ఉండడం మనకు మనం ఏమని చెప్పచ్చు పక్షి పక్షిణాం బీజం అని చెప్పచ్చు పక్షి ఇతర పక్షులకు ఒక పక్షి తన తర్వాత పుట్టే పక్షులన్నింటికీ బీజము అని సర్పములకు బీజము కారణం ఏంటి అని అన్నారనుకోండి సర్పము అని అలాగే అండజము అన్నప్పుడు ఇన్ జనరల్ వృద్ధు నుండి కుట్టి ఉన్నాయి ఇవన్నీ ఒక జాతి చేయండి పక్షిని ఒక జాతి చేశారు పక్షిని అంతని కలిపి ఒక జాతి ఒక రేస్ రేస్ కాదు ఒక స్పీషిస్ చేశారనుకోండి స్పీషీస్ చేసి ఈ పక్షి జాతికి కారణం అంటే ఏమిటొస్తుంది ఒక పక్షి అని చెప్పాల్సి అలాగే సర్ప జాతికి ఒక సర్పము అని చెప్పాల్సి ఇప్పుడు ఇప్పుడు పక్షి జాతి సర్పజాతి అని కాకుండా ఇప్పుడు జాతిని చేసే పద్ధతి ఏమిటంటే ద్రిడ్డు నుండి పుట్టేది అని అదొక జాతికంగా చేయండి చేసినప్పుడు ద్రిడ్డు నుండి పుట్టేవాటికి బీజం ఏమిటి అంటే దృడ్డు నుండి పుట్టేది అని వస్తుంది అది అలాగనమాట ఎందుకంటే అప్పటికే పుట్టేసింది అన్నప్పుడు ఇంకా అది కారణం అలా కార్యం అవ్వాలి కానీ అంటే అలాంటిది ఇలాగ బీసించి బేసి పక్షులకు పక్షి కారణం చర్పాలకు సర్పం కారణం ఏ లెవెల్లో కారణం అల్టిమేట్ కారణం ఏం అదే విధంగా అండజములకు అండజము కారణము ఆ రకంగా చెప్పారు పక్షం అండాజం ఇం వ్యక్తం కథం అండజం బీజమిష్యే దీనికి ప్రిపరేషన్ లాకా ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ బీజములు చెప్తానని చెప్పింది శృతి బీజాన్ని భూతానం బీజాన్ని బీజములు చెప్తానని అండం అని చెప్పింది అనుకోండి సమస్య లేదు అండం బీజము అండం నుంచి అండజాలి పుట్టేయని అండా జాలి కానీ శృతి అలా చెప్పుడు బీజం అని చెప్పింది అండం బీజం కాదు అండజం బీజం అని ఇదేలాగండి అండం బీజం అంటే అర్థమవుతుంది కదా మనం తెలుసుకోగలుగుతాం కానీ అండజం బీజం అని అని ఒక శంక కలగటం సహజం అంతేకాని శంకర్లు దాన్ని ముందు దాన్ని దాన్ని పరిష్కారం చేసి చూడు పక్షికి బీజమేమి పక్షి పక్షి పక్షి పుట్టింది కదా ఇంకో లెవెల్లో అండం బీజం అని చెప్పచ్చు బట్ ఒక లెవెల్లో పక్షి పక్షి పుట్టింది కాబట్టి పక్షికి పక్షి బీజము సర్పానికి సర్పం బీజము అలాగే అండజాలకు అండజం బీజము అండజాలన్నీ కలిపి ఒక జాతి చూసి వాటికి అండజం బీజము అని చెప్పాం కాబట్టి అండజము అంటే కార్యమని అనుకోదు కారణమనే అనుకో ఎందుకంటే ఇక్కడ బీజామే అని కార్యంగా లెక్క వేసుకోవచ్చు కారణంగానే లెక్క వేసుకో అని చెప్పారు దేని కోలపక్షం చూడదా అండా జాతం అండజం కదా అండం నుంచి పెట్టి అండజమవుతుంది అండగనిచ్చితే కాబట్టి బీజం అంటే అండ గాని అండజం బీజం ఎలా ఉంటుంది అత అండమేవ బీజమికి చెప్తాం అండమే బీజం అని చెప్పట బాగుంటుంది కానీ అర్థం అండజం బీజం వచ్చేదా అండజము బీజం అని ఎలా చెప్తాం అండమే బీజం అని చెప్పాలి అని కోపక్షం దీని సమాధానం చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం అంటే కొంచెం లోతైన అవగాహన ఉన్నప్పుడు ఇటువంటి సమాధానాలు బాగా ఎప్రిషియేట్ కొన్ని సందర్భాల్లో సమాధానం ఉన్నది డైరెక్ట్ గా ప్రశ్నకి ఆన్సర్గా ఉండదు ఏ జీవిగా అనిపిస్తుంది సమాధానం ఏ జీవిగా అనిపించినా దాంట్లో ఒక రహస్యం ఉంటుంది ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు అంటే గిరియో దుశ్వాసనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేస్తా ఉంటే భీష్ముడు అలా మాట్లాడకుండా కూర్చోవడం పొరపాటు కదా అని అంటే నేనున్నాను భీష్ముడు పొరపాటు గురించి వింటుంది కదా భీష్ముడు పొరపాటు చేశాడో మంచి చేశాడో చెక్ చేశాడో ఏది మీ ప్రాబ్లం ఏమిటో అసలు వాటి ప్రాబ్లం అంటే మరి భీష్ముడు తప్పు ఎందుకు చేసి ఏమో ఎందుకు చేశాడో ఎందుకు చేసి నేనేం చెప్తాను భీష్ముడు ఎందుకు తప్పు తప్పు చేయ తప్పు ఎందుకు చేయొచ్చు చేయకూడదు తప్పు చేయాలని నేను చెప్పానా మరి ఎందుకు చేసాను అరే బట్ అయింది క్వశ్చన్ ఏంటి సో అని సమాధానం చెప్పాను సమాధానం చెప్తే అన్నారు మీరు నా సమాధానం చెప్పలేదు అంటే నేను చెప్పాను ఓ రకంగా నేను చెప్పాను మీకు సమాధానంలాగా అనిపించలేదు కానీ నేను చెప్పాను సే నేను ఎవరికి మీరు చెప్పిన సమాధానం అంటే చూడు కథలు ఉంటాయి పురాణ గాథలు ఉంటాయి వాటిని అన్నిటికీ ఇప్పుడు ఎగురుకుండా వేసుకుని వాటిల్లో పూర్వపక్షాలు ఉన్నాయి అని చెప్పి అవన్నీ చేయడానికి అది ఒక పూర్తిగా పెట్టుకోకు అది వర్కౌట్ కాదు ఎందుకంటే ఓ రోజు ఇలా ఉంటుంది ఇంకో రోజు మరో కథ ఉంటుంది మీకు కథలన్నింటినీ రిపన్స్టైల్ చేసి వాటిని రేషన్లైజ్ చేసి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే యాభై ఏళ్ల క్రితం ఒక ఘటన జరిగింది ఆ ఘటన ఇప్పుడు మనకి విద్యూరంగా అనిపిస్తుంది కానీ అది జరిగిన రోజున అది కాదు చాలా నార్మల్ థింగ్ అది ఇప్పుడు అది విద్యూరంగా అనిపిస్తుంది ఒకప్పుడు ఆడపిల్లను చదువుకోకపోతే చాలా నార్మల్ థింగ్ అది చదువుకుంటే ఇప్పుడు ఈ రోజున ఆడపిల్లలు చదువుకోకపోతేనే విద్యూరం చదువుకుంటే నార్మల్ ఈ రోజున్న సిచ్యువేషన్ ను బట్టి యాభై ఒక అమ్మాయి స్కూల్ కు అది పొరపాటు కాదా అని అడిగితే ఏం పొరపాటో పొరపాటు కాదో వీఆర్ యూపీ చేసి పొరపాటే ఫిడిసి అంతా అంటే పొరపాటే మరి ఆ రోజుల్లో వాళ్ళు అలాగే బతికి ఇవ్వాలి వాళ్లకు ఉన్న వాళ్ళకుండే పరిస్థితిని బట్టి సత్యం అని అనుకుని వాళ్ళు కాబట్టి అలా అలా ఉంది హిస్టరీ అంటే మనం హిస్టరీ తీసుకురా కానీ ఇప్పుడు అన్ని కూర్చున్నా పురాణ గాని సెటిల్ చేయాలంటే అది ఎలా సెటిల్ అవుతాయి అని దిస్ మై ఆన్స్ బట్ దాన్ని హీ ఆన్స్ సెటిల్ అవుతుంది అప్పుడు నేను చెప్తే ప్రాబ్లం తీసుకుంటు చేసింది తప్ప కదా తప్పే అరే ఆయన పరిష్కెంట్ అనుభవించాలా అక్కడ అనుభవించాడు అనుభవించాలా అక్కడ అనుభవించాడు భీష్ముడు తప్పు చేశాడో పనిష్కుంటే అనుభవించాడు అది సమస్య కాబట్టి ప్రశ్నలా అనిపిస్తాయి ఇష్యూస్ కాదు దే ఆర్ నాన్ ఇష్యూస్ ఎప్పుడైతే మనిషి మీరు అనొచ్చు మీ ప్రాబ్లం ఏంటి వైనాట్ కాదు ఉన్నదేదో చెప్పొచ్చు కదా అంటే నా సమస్య ఏంటంటే మీరు నాన్ ఇష్యూ వెంటబడుతున్నారు తద్వారా మీరు అసలైంది మీరు మిస్ అయిపోతున్నారు నా భాష తెలంగాణ లాగా Kalangana is a non-issue. Kalangana is not an issue. Who told Kalangana is an issue? What is the issue in it? What is the issue? Kalangana is Kalangana. I could have come on this trick to your mobility, you tell me that it is Kalangana. What is the issue there? Kalangana is not developed. That is the issue. That is the issue. So why do you talk Kalangana? You talk of development of Kalangana. No, no, Kalangana was taken and developed. What is he said? అదే మరి ఆ కనెక్షన్ రాదు అది నీ వాసన అది నీ వాసన నీ బోధిస్తోంది గప్పిస్తే ఇట్ ఈస్ నాట్ డెవలప్మెంట్ ఫర్ తెలంగాణ ఇది లివర్ డెవలప్మెంట్ తప్పి టాకింగ్ గా బాగుంటుంది ఈ తెలంగాణ టు డెవలప్ నేను అందరికంటే ముందు ఉంటా తెలంగాణ డెవలప్ కావాలి అన్ని ప్రాంతాలు డెవలప్ కావాల్సిందే దాంతో సందేహం ఉంది డెవలప్ అవ్వాలి బీహార్ మాత్రం మంది కాదా కశ్మీర్ అన్నిటికంటే బాగా డెవలప్ అవ్వాలి కశ్మీర్ అక్కడ ఫండమెంటలిజంలోనూ అది నడుస్తున్నారు రోజు ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లను సైనికులను చంపుతూ ఉంటారు వాళ్ళు ముందు వాళ్ళని స్నాష్ చేసి అది సెపరేట్ చేయాలి అది డెవలప్ కావాలి దీని కంగారులో ఇంకా హానికంటే అది ముందులో డెవలప్ కావాలి దట్ ఈజ్ అన్ ఇష్యూ ఇది టాక్స్ అన్ ఇష్యూ అన్ ఇష్యూ మా ఇష్యూని ఎక్కువ చేసుకుంటే అసబ్ది పోతుంది సో ఇప్పుడు చూడండి తెలంగాణ ఈజ్ హ్యూజ్ ఇష్యూ అది ఎటు టై అది దానివల్ల మన ఎనర్జీస్ వేస్ట్ అవుతాయి సో సమ్థింగ్ లైక్ దా తెగే సో ఇప్పుడు అందాన్ని బీజనాలు కానీ అండజాన్ని పట్టుకుని బీజం అంటే కదా అని అధ్యక్షం అర్థం అండజం బీజమిచ్చేట అది సమాధానం సత్యమే సత్ ప్రాతంత్రాత్ అంటే నేను చెప్పింది కరెక్ట అలాగే ఉండేది ఈ శృతి చెప్పి నుండి నిన్ను కన్సల్ట్ చేసి చెప్పుకుంటే అలాగే ఉండేది ప్రదిక్షాతంత్ర ఇది శృతి స్యాత్ శృతి చెప్పే ముందు మూడు కారణములు ఏమిటో ఆ మూడు కారణాలు చెప్పే ముందు నిన్ను అడగాలి అప్పుడు నువ్వేమని చెప్తావు అండం అంటావు అప్పుడే శృతి నేను చెప్పింది అండం అని అలా అయితే నేను చెప్పినట్టుగానే ఉంది కానీ అలా కాదు ఎందుకని స్వతంత్రా శృతి శృతి స్వతంత్రమైనది మించిన వచ్చి నడిచేది కాదు శృతి శృతి స్వతంత్రమైనది అండజం అని చెప్పింది నిన్ను నిన్ను కన్సల్ట్ చేస్తే అండమ్మనండి ఇది సరే నిన్ను కన్సల్ట్ చేయలేదు కాబట్టి అండద్దమని చెప్తున్నాం యత